కళప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారే నేను నా రచనలలో రెండవ చాప్టర్ భయం భయం భయం భయం మనిషి పుట్టుకే భయం అందుకే కాబోలు పుట్టగానే ఏడుస్తారు పుట్టింది మొదలు ఎన్ని భయాలో చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద శబ్దం వింటే అదిరి భయపడతారు ఒకప్పుడు మూతి విరిచి వెక్కి ఏడుస్తారు రకరకాల హావభావాలు ప్రదర్శిస్తారు తల్లి ఒడిలో ఉన్నప్పుడు దగ్గరగా హత్తుకున్నప్పుడు భయం లేకుండా నిశ్చింతగా నిద్రపోతారు తల్లులకీ కొన్ని భయాలున్నాయి పిల్లలు పాలు త్రాగేటప్పుడు తల్లికి చేప వస్తే పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతారేమో అని భయం స్నానం చేయిస్తున్నప్పుడు నూనె పిండి సోపు రోజుల్లో బేబీ షాంపూ పిల్లల కళ్ళల్లోకి పెడుతుందని భయం కూర్చోవడం మొదలెట్టాక వెనక్కి పడతారని భయం తప్పట అడుగులు వేస్తుంటే క్రింద పడతారని భయం అక్షరాభ్యాసం చదువు అబ్బుతుందో లేదో అని భయం స్కూల్లో చేర్పించాక ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే భయం నేనైతే నా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని నాన్న కంగారు పడేదని పిల్లల్ని పెంచడం భయం అంటే సరిగ్గా పెంచుతున్నాను లేదు అని తర్వాత హై స్కూల్ చదువు ఆ తర్వాత మంచి కాలేజీ అడ్మిషన్ దొరికే వరకు భయం ఆ చదువుకి సరిపడ్డ ఉద్యోగం దొరికే వరకు భయం తర్వాత పెళ్ళి పిల్లలు దాంపత్య జీవితంలో వచ్చే కొన్ని అనవసరమైనవి అవసరమైనవి భయాలు భయం భయం భయం పుట్టుకే భయం నే పుట్టే ముందు ఎంతో ఆలోచించాను బయటకు రావడమా రాకపోవడమా అని అమ్మకడుపులోనే చీకు చింతా లేకుండా హాయిగా ఉందనిపించింది కాని మరి టైం అయ్యాక మిగతా అవయవాలు నన్నక్కడునీకుండా బయటకు నేట్టాయి భగవంతుడు నాకొక ప్రత్యేకతను ప్రసాదించి ప్రపంచంలోకి దానితో పాటు కొన్ని ప్రత్యేకమైన భయాన్లు కూడా ప్రసాదించాడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరైన పీఠాపురంలో చాలా పాములు ఉండేవి అయితే ఎక్కడో కొన్ని తప్ప అవి పాపం చాలా వరకు ఫ్రెండ్లీ పాములే మా అమ్మమ్మ గారి దొడ్లో విచ్చలు పెంపుడు పాముల్లాగా మసులుతూ ఉండేవి మా పెద్దమ్మ మొదలైన వాళ్ళు ఊష ఊషు అని చప్పట్లు చరుస్తూ తరుముతుంటే అవి వినయంగా పక్కకు తప్పుకునేవి అయినా నాకు పాములు అంటే చెప్పలేనంత భయం తాడిల్లి పాముల్ని గురించి అమ్మమ్మ కథలు చెప్తూ ఉండేది పిఠాపురం చిత్రాడ ఊళ్ల మధ్య ఓ తాటి చెట్టు మీద తాడిల్లు పాము ఒకటి ఉండేదట దారినిపోయే వాళ్లందరి మీదో పైనుంచి పడి కాటేసి చంపిందట ఆ పామును చంపిన వాళ్ళకి పెద్ద గొప్ప పారితోషికమిస్తామని పిఠాపురం మహారాజా వారు ఓ గొల్లామె ఈ చాటింపు విని వెడల్పు మూతున్న కుండలో పాలు సలసలా కాసి అవి తలపై చుట్టకుదురుమీద పెట్టుకుని ఆ పామున్న దారెమ్మట మెల్లగా నడిచిందట తాడి పాము పైనుంచి దూకడంలో ఠప్మని ఆ పాలకుండలో పడి వేడి పాలలో గిలగిలా కొట్టుకు ఆ గొల్లామెకు రాజావారు అగ్రహారం ఈనాంగా ఇచ్చారట అమ్మ అత్తయ్యవాళ్లు నాగుల చవితికి పుట్టలో పాలు పోస్తుంటే దూరంగా నిల్చునే నిల్చునేదాన్ని ఆకలి తీరక ఇంకా కావాలంటూ ఆ పాము బయటకొస్తుందేమో అని భయం ఇండియాలో కొన్ని చోట్ల పాముల భయం మరికొన్ని ఊళ్లలో తేళ్ల భయం ఉండేది వేసంగిలో తరచూ తేళ్లు ఎక్కువగా బయట కనపడేవి ఎండదహటికి తట్టుకోలేకేమో నా చిన్నప్పుడు మావాళ్లు జోళ్లు తులుపుకొని వేసుకోండర్రా అనేవాళ్లు ఎందుకంటే తరచుగా తేళ్లు జోళ్లలో దాక్కునేవి మా నాన్నగారు తెలుగు పండిట్గా స్కూల్లో పనిచేసే రోజుల్లో గొడుగు వేసుకుని వెళ్ళేవారు రోజూ గొడుగు ముడిచి క్లాసు ప్రారంభిస్తూ గొడుగులోపల తేలులా కనపడిందేమిటా అనుకున్నారు సాయంత్రం వెనక్కి వస్తూ గొడుగు తెరిస్తే తేలక్కడే వెయిట్ చేస్తోంది చావు కోసం పాపం దానికీ భయమే మా నాన్నగారికి అంతకన్నా భయం నాన్నగారు తేలును చంపడం ఓ ఫార్స్ చెప్పుతో తేలును కొట్టారంటే చావదు సరికదా బంతిలో బంతిలా ఎక్కడో పడిపోయేది ఇంటిల్లిపాది కోడి కోడి అంటూ చచ్చి చెడి ఎంతగా వెతికి పట్టి చంపేవారు అలాంటిది బ్రావ్ ఆ రోజు ఒక్కదెబ్బకే చంపేశారట ఇంకోసారి పెద్దాపురంలో నాన్నగారు వ్రాసిన అనార్కలి నాటకం వేయించారు నాటకమయ్యాక నాన్నగారి స్నేహితులు చావలి వారింట్లో పడుకున్నాం వెళ్లగానే వాళ్ళింట్లో పైనుంచి టప్పని తేలిపడింది చంపారనుకోండి భయం వల్ల నేను మంచం మీద గొడుగు వేసుకుని అందులో చుట్టుకుని పడుకున్నాను భయం భయం తేళ్ల భయం నా చిన్నప్పుడు కాకినాడలో నూకాలమ్మ గుడి దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద కళ్లతో ఉగ్రస్వరూపురాలైన నూకాలమ్మ విగ్రహం చూస్తే భయం అక్కడ తాగి తందనాలు ఆడే తాగుబోతులంటే ఇంకా భయం వేసవి కాలంలో మా ఇంటి ముందు నీళ్లు చల్లించి మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు ఇంటికి ఇరుప్రక్కలా ఉన్న తాటి చూస్తే భయం అవి జుట్టు విరవేసుకున్న దెయ్యల్లాగా కనబడేవి నిద్ర మెలుక వచ్చినప్పుడు మినుగుడు పురుగుల్ని చూస్తే కొరివి దెయ్యాలని భయం కుక్కలరిస్తే దొంగలు వస్తున్నారని భయం అత్తయ్య పంచ గట్టిగా పట్టుకుని ఆవిడ ప్రక్కలో పడుకునేదాన్ని నాడాల్ సాహిబు బండి పెద్ద పులి వేషంతో వస్తే భయం అచ్చు పులిలాగుండేవాడు భయం భయం బాబోయ్ మర్డర్స్ అంటే మరి భయం కాకినాడలో ట్రంక్ మర్డర్ కేసు జరుగుతున్న రోజులవి నాన్నగారి క్లాస్మేట్ అయిన పోలీస్ ఇన్స్పెక్టరు జరుగుమిల్లి సూర్యనారాయణ గారు రోజూ వచ్చి ఆ కేసును గురించి కబుర్లు చెప్పేవారు ఆ మర్డర్ చేసిన వాడు తిరుగుతున్నాడని అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఎవరైనా తారసిల్లితే పోలీసుకి తెలియపరచవలసిందని చెప్పారు న్యూస్ పేపర్లో కూడా వేశారు మర్నాడు నేను మామయ్య మామయ్య భార్య రాజహంసత్తయ్య హాల్లో కూర్చొని మల్లెమొగ్గలు పుచ్చుతున్నా ఎవరో తలుపు తట్టారు రాజహంసత్తయ్య తలుపు తెరిచేటప్పటికి ఓ ఆజానుబాహుడు మాసిపోయిన దుస్తులు గెడ్డంతో నిలబడి ఉన్నాడు అంతే ఓ పెద్ద పొలికేక దొంగ బాబోయ్ అత్తయ్యా వదిన అంటూ కేకలేస్తుంది మా నేను కూడా ఆవిడతో శృతి కలిపి దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ ఎలాగో వచ్చిందో ఆ మాత్రం ధైర్యం నాకు టఫీమని తలుపు మూసేశాను ఆ తర్వాత ఆ వ్యక్తి ఫలానా అని తెలిసాక సిగ్గుపడి బాధపడిపోయాను అనుకోండి ఆయన ప్రఖ్యాత జానపద విజ్ఞాన పరిశోధకులు మీట్ మై పీపుల్ పుస్తక దేవేంద్ర సత్యార్థి గారు ఢిల్లీ నుంచి అప్పుడే రైలు దిగి తిన్నగా మా ఇంటికి వచ్చారు మామయ్య కృష్ణశాస్త్రిని కలవడానికి నేను పాడే జానపద గేయాలు వినడానికి ఆ పుస్తకంలో నన్ను గురించి వ్రాశారు కూడా నాకు చిత్ర విచిత్రమైన రకరకాల భయాలున్నాయి నన్నెవరైనా ఎత్తుకుపోతారని భయం ఉండేది చిన్నప్పుడు గుంపులాళ్ళు అని ఒక రకమైన ముష్టివాళ్లు పిల్లల్ని ఎత్తుకుపోతారని మా ముసలమ్మలు భయపెట్టేవారు బహుశా అందువల్ల ఉండొచ్చు కాలేజీలో నా సీటు సరిగ్గా ఫ్యాన్ కింద ఉండేది అది నెత్తిమీద పడుతుందేమో అని ఓ సిల్లి భయం ఉండేది అసూయపరులంటే అన్నింటికంటే భయం నేను క్రియేటివ్ వర్క్ ఏది చేసినా అది నాది కాదని తామే చేసినట్టు నటించే బంధువులంటే భయం నా పదవులు పాటలు వస్తువులు పరువు ప్రతిష్ట కూడా పంచుకొని నా ప్రతిభని పల్చనపరిచే వ్యక్తులంటే భయం చిన్నప్పటి భయాలు పెద్దయ్యే వరకు ఉంటాయని తెలుసుకున్నాను నా చిన్నప్పుడు కాకినాడలో మా బంధువుల కుటుంబం మా ఇంటికి ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి దొంగిలించందే వెళ్ళేవారు కాదు వాళ్ళు వస్తున్నారంటే మా అమ్మ అన్నీ లోపల పెట్టి తాళాలు వేసేది అప్పటికీ చేతికి అదిని తీసుకునేవారు బాత్రూంలో సబ్బులు బయట ఉన్న జోళ్ళు లోపల దాచాం కదా నావి మంచి జోళ్ళు ఆ జోళ్ల జత తీసేసి సంచిలో దాసేశారు నేను దొంగతనం పట్టేసి ఇవి నావంటే నీకన్ని జోళ్లున్నప్పుడు అందులోంచి ఒక జత తీసుకుంటే తప్ప అన్నారు ఇది వాళ్ల వితండవాదన నేను చిన్నప్పటి నుంచి సేకరించిన జానపద గేయాలు కొల్లలున్నాయి కనుక నీకు అన్నెందుకు అంటూ తీసుకుంటారేమోనని భయం నేను నవమాసాలు మోసి కని పాలిచ్చి పెంచినా నీకు ఐదుగురు పిల్లలెందుకు మాకొకరినిచ్చేయ్యి అని లాక్కుంటారని భయం నాకు మరికొన్ని వింత భయాలు కూడా ఉన్నాయి పిచ్చాసుపత్రి చూస్తే భయం శ్మశానం చూస్తే భయం ఎవరింట్లోనైనా చావు చూస్తే భయం దెబ్బలాట్లు కొట్లాట్లు ఓ చాలా చాలా భయం ఏం చేయను పెద్దయ్యాక ఇవెన్నో చూడవలసొచ్చింది కుచితబుద్ధులు క్రూక్స్ భయం చీకటంటే ఎంతో భయం ఇప్పుడు కూడా బెడ్రూమ్ లైట్ వేసుకోకుండా చీకట్లో పడుకోలేను భయం భయం భయం భయం మానవలోకంలో ఎన్ని భయాలో మనుష్యులు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ భేదాలు కూడా పెరిగి పెద్దవవుతుంటే భయం ఒకరితో ఒకరు పోటీలు పడలేక భయం జీవితంలో రాజకీయాలు ఎక్కువ అవడం వల్ల కలిగే భయం తప్పుడు పనులు చేసి తలెత్తుకోలేక భయం తెల్ల కుక్కను నల్ల కుక్కగా చేయాలని తాపత్రయపడి చేయలేక ఓటమి వల్ల వచ్చిన భయం అదే విధంగా నల్ల కుక్కని తెల్లగా చేయాలని సోపులు షాంపూలు రుద్దీ రుద్ది సాధ్యం కాక ఈ విషయం నలుగురికి తెలుస్తుందన్న భయం తనది కాని తనదిగా అనుభవిస్తూ ఆ నిజం ప్రజలకు తెలిసిన రోజున అనుభవించే భయం తప్పుడు కూతలు కూసి వాటి వల్ల వచ్చే అనర్థాలను అనుభవించి గ్రహించినప్పటి భయం ధనానికి గాని మరి దేనికి ప్రాముఖ్యం సంగంలో సంఘంలో బ్రతకడం భయం తెలివితేటలు ఎక్కువ ఉంటే భయం అందచందాలు ఎక్కువ ఉంటే అసలే భయం పేరు ప్రతిష్ట ఉంటే భయం బాల్య వివాహాలు భయం కట్నకానుకలు భయం యవ్వన భయం భూకంపాల భయం తుఫాన్ల భయం ఈవిటీజింగ్ భయం చే భయం యాక్సిడెంట్ల భయం టెర్రరిస్ట్ల భయం ఈ రోజుల్లో బ్రతికే భయం భయం భయం భయం దీంచీ విముక్తయే మార్గం ఒక్కటే ఉంది భయం లేనిదొకటే భగవంతుని సన్నిధానం